श्री आनुण्वन्नोति सानम श्रीमहागणाधिपत वन्दे सदाशिवरंभा शराचार्य मध्यमा अस्मदाचार्यपर्यताेपराम ओं भद्र कर्णे माक्षवरिय पश्येम्षवीजा స్థిరైరంగైస్తువాగంసూభి యశేమదేమహితస్తి నంద్రో వృద్ధ్రవా స్వస్తిన పూషా విష్వేదా స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దధూ శాంతిశాంతిశ్శాంతి దర్శే సు పశ్యతిగ్రహ సముపైతి సో భాష్యం చూస్తూ ఉన్నాము ఇదమే తత్వమితి అది ఆ ఒక వ్యక్తి యొక్క బుద్ధిలో ఎవడో ప్రవేశపెడతాడు ప్రవేశపెట్టి ఇదే ఇదే తత్వము అని ప్రవేశపెడతాడు తాత్కాలికంగా ఏవో కొన్ని పరిస్థితులు చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా దానికి ఈ ప్రవేశపెట్టిన దానికి త కలిసి వచ్చాయనుకోండి అప్పుడు వాడి మనస్సులో అది బలంగా ఫిక్స్ అయిపోతుంది సో అది ఆ ఫిక్సేషన్ను తర్వాత తీసేయటం కష్టం అవుతుంది ఆ ఈ వాదాలని ఆ విధంగానే పుడతాయి ఆ విధంగానే పాపులర్ అవుతూ ఉంటాయి సో ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఇదమేవ తత్వము అలా ప్రవేశపెడితే సహా తమ భావం ఆత్మభూతం పశ్యతి ఆ భావాన్ని ఆ ఆ సిద్ధాంతం ఏదో ఉంటుంది అది దానిని దాంతో వీటి ఐడెంటిఫై అవుతాడు ఇప్పుడు రిలీజియనిస్ట్ అంటే ఇప్పుడు ఒకడున్నాడు క్రిస్టియన్ అంటే ఏమండి ఇప్పుడు కూరల మార్కెట్కి వెళ్ళాడు అనుకోండి ఏమిటి ఆ మనిషి ఉంటాడు కూరలు కొనుక్కుంటూ ఉంటాడు ఈజీ క్రిస్టియన్ ఈజీయే ముస్లిం ఈజీయే హిందూ ఈజ్ నథింగ్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆ కూరలు కొనుక్కున్న ఇంటికెళ్ళి వండుకు తినాలనుకునేటువంటి ఒక ద్విపాక్ ప్రాణి రెండు కాళ్ళ ప్రాణి తప్ప మరేమీ కాదు క్రిస్టియన్ అనే ముఖం ముద్దనే ఉండదు అదే ఒక భావజాలము ఇవ్వకున్న ఐడియాస్కి క్రిస్టియాని పేరు కాదు సమ్ ఐడియాస్ ఆ భావజాలాన్నే తోటి వీడి ఐడెంటిఫై అవుతాడు ఎలా ఐడెంటిఫై అవుతాడు ఇవి నావి ఇవి నేను అయం అహమితి వా మమేతివా అలా ఐడెంటిఫై అవుతాయి ఐడెంటిఫికేషన్ రెండు రకాలు ఇన్ వన్ సెన్స్ ఇది రెండు రకాలు ఇంకో సెన్స్లో మరో రెండు రకాలు ఉంటుంది ఎలాగంటే ఇది నేను ఇది నాది ఇది నాది అంటే సంసర్గాధ్యాసంటారు ఇది నేను అంటే జ్ఞానాధ్యాసన్ సో అప్పుడప్పుడు అర్థాధ్యాసన్నా అని సో ఆ సూపర్ ఇంపోజిషన్ ఆ విధంగా ఒక ఐడెంటిఫికేషన్ ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇది నాది ఏమండి ఒక సిద్ధాంతం ఉందనుకోండి అది నేను అలాంటి సో ఆ ఐడెంటిఫికేషను ఒకటి ఉంటుంది ఈ ఐడెంటిఫికేషన్ అనేది దాని నుంచి పుడుతుంది ఆ వ్యక్తిత్వం దాని నుంచి నిర్మాణం అవుతుంది ఈగో అనే ఒక ఐంటిటీ ఏదైతే ఉందో అది కేవలము తాదాత్యం నుంచి పుడుతుంది దేహంతో తాదాత్యం ఉండనే ఉంటుంది దేహంతో తాదాత్యంతో ఆగదు అది ఆ తాదాత్మ్యం చుట్టూ మరిన్ని తాదాత్మ్యాలు డెవలప్ అవుతాయి ఇవే ఆ జ్ఞానపు పొరలు పొరలు అని అంటారు ఉల్లిపాయ పొరల్లాగా ఇప్పుడు ఉల్లిపాయ ఒకటి ఉంటుంది దాని పేరు ఉల్లిపాయ అంటాడు ఓకే ఉల్లిపాయ ఏమిటి ఈ పై పొర తీస్తే అది ఉల్లిపాయ ఇంకో పొర తీస్తే అది ఉల్లిపాయ ఆఖరిని ఇంకో పొర తీస్తే ఏమీ ఉండదు అక్కడ అలా అనుకోండి అలా అనుకోండి ఏదో ఉందని చూపించకండి ఉల్లిపాయ దృష్టాంతం సో అక్కడ ఉల్లిపాయ ఉంది ఏమీ లేని ఈ పొర్రలే ఉన్నాయి ఈ పొర్రలన్నీ పోగడితే దానికి ఉల్లిపాయా అని పేరు ఏమండి ఈ మంచి ఖరీదైంది మంచి విలువైంది మంచి రుచి అయింది మంచి క్వాలిటీ దాని చుట్టూ ఏవేవో కథలు ఉంటాయి ఒక పొర తర్వాత ఒక పొర తీస్తే మిగలదు ఈ ఈగో కూడా అలాంటిది ఐడెంటిఫికేషన్స్ అన్నీ కలుపుకుని ఒక ఈగో అనే ఇంటిటీ ఉంటుంది ఆ ఐడెంటిఫికేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి మీరు తొలగిస్తూ పోతే ఏం మిగలదు అక్కడ సెంటర్ ఏం మిగలదు అక్కడ ఇప్పుడు ఘటాకాశం ఉందనుకోండి నేను ఘటాకాశం నేను ఘటాకాశం అనుకుంటూ ఉంటుంది ఆ ఘటన పగలకొడితే ఏమితుంది ఇట్ బికమ్స్ వన్ విత్ ది హోల్ నేను అని ఐసోలేషన్ గా చెప్పేందుకు అవకాశమే ఉండదు ఆ ఘటన పగల అలాగే ఇక్కడ భావన రూపములైన ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి భావన ఇప్పుడు అహం బ్రాహ్మణ వాట్ ఈస్ దాట్ ఇప్పుడు బ్రాహ్మణత్వం దేహధర్మం కాదు కదా ఎందుకంటే బ్రాహ్మణత్వం దేహధర్మం అయితే వీడు చచ్చిపోయినప్పుడు కాల్చి వస్తే వీడికి ఆ కాల్చిన వాళ్ళకి బ్రహ్మ హత్యా దోషం రావాలి అలా రాదు కదా కాబట్టి బ్రాహ్మ దేహధర్మం అలాగే పితా అంటారు పితా ఫాదర్ పితా అంటే ఇప్పుడు చెప్పేప్పుడు కూడా ఎలా చెప్తారంటే నాయ నాన్నగారు పోయారు అంటారు పోయారు అంటే అక్కడే దేహం అక్కడే ఉందిగా ఎక్కడికి పోయారు కాబట్టి నాన్నగారు అంటే దేహమే అయిన పక్షంలో ఆయన పోలేదు అక్కడే ఉన్నది అంటే నాన్నగారు అంటే దేహం కాదనమాట దేహం కాదు కాబట్టి పోయే అన్నారు దేహం అయితే ఉన్నారు అనాలి ఎక్కడికి పోలేదు తర్వాత ఈ దేహాన్ని తీసుకువెళ్ళి భస్మం చేసి వస్తే వీళ్ళకి పితృహత్యా దోషం వస్తుందా రాదు కాబట్టి నాన్నగారు అంటే దేహం కాదనమాట సో చాలా చిత్రంగా ఉంటుంది ఈ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చిత్రంగా ఉంటుంది ఈ ఫిజికల్ ఐడెంటిటీ ఐడెంటిఫికేషన్ ఒకటి ఉంటుండే దీని చుట్టూ ఇంకా వీడు పెట్టుకునే ఐడెంటిఫికేషన్స్ చాలా చిత్రంగా ఉంటాయి రకరకాల ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి వాటి చాలా ప్రమాదకరమైన ఐడెంటిఫికేషను అంటే చాలా పెయిన్ఫుల్ అండ్ బైండింగ్ ఐడెంటిఫికేషన్ ఏమిటంటే ఒక భావంతో ఒక ఒక సిద్ధాంతంతో ఐడెంటిఫై అవటం అది చాలా పెయిన్ఫుల్ అది మనిషిని చాలా గట్టిగా కట్టి పారేస్తుంది ఒక సిద్ధాంతానికి ఐడెంటిఫై అయిపోయేటంటే వాడికి ఓపెన్ మైండెడ్నెస్ ఉండదు ఇంకా ఈ ఇజ్ నాట్ ఓపెన్ ఎనీ మోర్ ఆ సిద్ధాంతంలో తప్పని తెలుస్తున్నా అదే ఉప్పు మరో సిద్ధాంతంలో ఉప్పు కనబడుతున్నా దాన్ని తిరస్కరిస్తుంది అలాగంటే ఒక డిస్టార్షన్ వ్యూలో వచ్చేస్తుంది ఆ ఐడెంటిఫికేషన్లో ఉన్నటువంటి మహాదోషం అంచేతనే వేదాంత విద్యార్థికి ఐడెంటిఫికేషన్ చాలా హానికారకం ఐడెంటిఫికేషన్ ఉండకూడదు అంచేతనే వేదాంత బోధ సందర్భంలో ఒక ఫ్లాక్ కింద నిర్మాణం అవుతున్నారు ఆ బోధించి ఆయన కారణంగా నిర్మాణం అవుతున్నారా లేకపోతే వాళ్ళే అలాగా తమని తాము ఒక గ్రూప్ సైకాలజీలోకి వాళ్ళు డెవలప్ అవుతున్నారా అన్నది డిపెండ్స్ సాధారణంగా రెండు ఉంటాయి They want to be part of a group, and the Mahatma wants a set of group people. So, allah can take a group mentality Actually, say, well of what they are just there. As well, Vedanta and Katatparyaya, aham brahmaasmi. Aham brahmaasmi is Brahman Ichya Siddham. Brahman Miryam is the same. Mano chuttu unde identification eppude, you are already Brahman. Brahman is no limitations on earth. Unlimited reality on earth. Limitations are all imposed, super-imposed, imagined. Limitations are sathya-main-a-tla-i-ke. Tattva-mase-ne-mata-la-gudurkuni. Ahamdammahaswana-mata-gudurkuni. So Sashram, limited sathya-mai-te, unlimited-e-la-hautta. But limitedness is unreal. Unlimited reality is the truth. That's why we reject that limitedness. At that point, we are going to be able to do that. తత్వబోధ పాఠం అందుకోసం మొదలు పెడతాడు లేకపోతే గీత అందుకోసం మొదలుపెట్టి క్రమంగా ఒక కొత్త లిమిటేషన్ ఒకటి ఫిక్స్ చేసుకుంటాడు చూసారా ఎంత పొరపాటు అయిపోతుందో అంటే ఇది ఎలా ఉంటుందంటే సమాజ జీవనం ఎలా ఉంటుందంటే ఏదైతే పేటెంట్లీ ఫాల్స్ అని మనం చెప్పచ్చో అదే ప్రచారంలోకి వస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి ఎలక్షన్స్లో ఇష్యూస్ అన్నీ ఎలా ఉంటాయి చాలా భయంకరమైన ఘోరమైన అసత్యాలని అవి చాలా ప్రధానమైన సత్యాలుగా ప్రచారం చేస్తూ నడిపిస్తాయి అది ఎలక్షన్ అలా ఉంటుంది ఎలక్షనే కాదు సమాజ జీవితం అలా ఉంటుంది మతంలో ఈ సిద్ధాంతాలలో ఈ ఆశ్రమాలలో లేకపోతే ఈ ఆర్గనైజేషన్స్లో ఈ సమస్యలు అన్నీ ఉంటాయి చాలా డేంజర్ చాలా రొటీన్గా పీపుల్ గెట్ ఫిక్స్ చాలా రొటీన్గా ఫిక్స్ అయిపోతారు అంచేతనే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రూప్స్కి ఒక డ్రెస్ కోడు ఒక నేమ్ నామిన్ ప్లేచరు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు డ్రెస్ కోడ్ పెడతారు మేము ఆ కోడ్ వాళ్ళము అలా ఆ గ్రూప్ వాళ్ళము ఆ గ్రూప్ ఐడెంటిఫికేషన్ సో దట్ ఒకసారి ఐడెంటిఫికేషన్ ఫిక్స్ వాడు సత్యాన్ని చూసేటువంటి శక్తిని కోల్పోతారు ఆ విధంగా అవుతూ ఉంటుంది చెప్పే ఉంటాను బహుశా నేను ఈ విషయాలు నేను తంచద్రష్టారంభావతితో భావ అసౌ కాబట్టి ఏ భావ అంటే సిద్ధాంతం ఆ సిద్ధాంతం వీడైపోతుంది అంటే సాధకునితో తాదాత్మ్యాన్ని జంజేస్తుంది ఇప్పుడు విష్ణువే దేవుడు అని ఉందనుకోండి ఒక సిద్ధాంతం విచ్ ఇస్ ఓకే విచ్ ఆల్ రైట్ విష్ణువే అంటే చతుర్భు చతుర్భుజ ఒక పర్టికులర్ పెద్ద ఆయనకి విష్ణువు అని పేరు పెట్టి విష్ణువు అనే పదంలో అలాంటి అర్థమేమి ఉండదు కానీ అలాగ ఫిక్స్ చేస్తాడనమాట ఫిక్స్ చేసి ఇంకో ఫలానా పెద్ద దేవుడు అని పెడతాడు పెడితే మొక్కడు ఏమైపోతాడంటే ఆ సిద్ధాంతంతో ఐడెంటిఫై అయిపోతాడు ఆ సిద్ధాంతం వాడిని తన వాడిని చేసేసుకుంటుంది వాస్తవంలో వీడు ఆ సిద్ధాంతాన్ని తన సిద్ధాంతం కింద తాదాత్మ్యం వచ్చేసుకుంటుంది అప్పుడు వాడికి వైష్ణవ అని పేరు నిజానికి వైష్ణవ శబ్దానికి అర్థం ఏంటంటే ఎవడైతే సర్వవ్యాపకమైన ఆ పరమేశ్వర తత్వాన్ని ఆరాధిస్తాడో వాడు ఏ క్యాస్ట్ క్రీడ్ రెలిజియన్ ఇలాంటి వాటితో ఏం సంబంధం లేకుండా వాడిని వైష్ణవ అని అనాలి అదే అర్థం దానికి వైష్ణవ జనతోని ఇలాంటి పాటలలో అర్థం అది కానీ ఆ అర్థం అంతా గాలిం పోతుంది అలాంటి విశాలమైన ఇంక్లూజివ్ మీనింగ్ ఉండదు ఇంకేం మీనింగ్ ఉంటుంది ఒక సెక్టేరియన్ మీనింగ్ పెడతాడు పెడితే ఏమవుతుంది వీడు నవ్వు హీ బికమ్స్ దాట్ బై ఐడెంటిఫైంగ్ విత్ దాట్ దెన్ ఇట్ ప్రొటెక్ట్స్ అవతి ప్రొటెక్షన్ అంటే అర్థం ఏంటి ప్రొటెక్షన్ ఎవరికి కావాలి ఇన్సెక్యూర్ పర్సన్కి ప్రొటెక్షన్ అవసరం వీడు ఇన్సెక్యూర్గా ఉన్నవాడికి ఆ ముద్ర వేసుకుంటే ఆ మానసిక మానసమైన ముద్ర వేసుకుంటే నేను వైష్ణవుని అనుకుంటే అమ్మాయ ఒక సెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది ఇప్పుడు మీరు రైల్లో రైల్ ప్లాట్ఫామ్ మీద వెళుతున్నారని ప్లాట్ఫామ్ మీద ఉన్నారనుకోండి సడన్గా మీకు తెలుసున్నవాడు ఎవడన్నా కనపడితే యూ ఫీల్ గుడ్ అబౌట్ లేకపోతే అమెరికాలో దిగ్గానే మీకు ఎయిర్పోర్ట్లో నేను ఒకసారి నిలబడి ఒక ఆయన ఈ స్వామినారాయణ శక్తి అయిన ఆయన అక్కడెక్కడో చూశాడు అని చూసుకుని పరిగెత్తుకు వచ్చేసాడు అది ఎందుకని నేను అప్పర్ పోర్షన్ జాగ్రత్తగానే కాపాడాను కానీ ఇంకా ఈ భోవతి చూసి ఆ వీడు మన జాతి వాడు అని పరిగణి మన చూసి వచ్చేసి అడిగాడు మీరు ఏమిటి సెక్ట్ మీ సంప్రదాయం సెక్ట్ ఏమిటిని మీరు ఆయన అడగరు మీ సంప్రదాయం ఏమిటని అడుగుతాను చూసారా ఆ పదం ఎలా ఉంటుందో సెక్ట్ ఏమిటి మీద అడిగారు సెక్ట్ యూ బిలాంగ్ అంటే ఇట్ డజన్ సౌండ్ నైస్ మీరు ఏ సంప్రదాయానికి ఎందుకు అంటే ఇట్ సౌండ్స్ నైస్ నేనేమని చెప్పానంటే దశనా మీ అని చెప్పాను సో యూస్ వెరీ హ్యాపీ టు సీ మి అది వాట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ ఇట్ హీస్ ఎందుకంటే ఆ చుట్టూ ఉండే జనానికి ఎట్ ఆర్డ్స్ విత్ ఇట్ దాంట్లో ఫిట్ కాలేదు దాంట్లో మెర్జీ కాలేడు అలాగంటే ఇంకొక మనిషిని చూస్తే ఒక బాండేజ్ సో అతనికి తాత్కాలికంగా ఆ భావజాలము ఒక ప్రొటెక్షన్ అని ఇస్తుంది ఆ విధంగా ఈ సెక్యూరిటీని కాన్షన్ సెక్యూరిటీని వీడు అపేక్షిస్తూ ఉంటాడు కనుక ఆ భద్రతా భావాన్ని అది సో ఆ విధంగా ఆ భద్రతా భావం కోసం వీడు ఉంటాడు ఆ భావం వాడికి దాంట్లో లభిస్తుంది దిస్ ఈజ్ హౌ పీపుల్ గెట్ కాట్ స్వేన ఆత్మనా సర్వతో నిరుణీ అంటే ఏమైపోతుంది రక్షతీ అంటే అర్థం చుట్టూ కంచి కట్టేస్తుంది అదే కదా రక్షణ అంటే చుట్టూ కంచి కట్టేయటం దట్ దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ప్రొటెక్షన్ దట్ ఈజ్ రక్షణ కాబట్టి ఈ సిద్ధాంతం ఏం చేస్తుందంటే వాడితోటి తాదాత్మ్యాన్ని చెంది ఇంకా చుట్టుముట్టు మరి ఏ సిద్ధాంతము వీడి దరిదాపులకి రాకుండా నిరోధిస్తుంది అడ్డుపడిపోతుంది ఆ విధంగా వీడు సిద్ధాంతానికి ఖర్చుపడిపోయి మరి ఏ సిద్ధాంతాలు దరిదాపులకు రాకుండా జీవించేస్తూ ఉంటాడు చాలా ఇండాక్ట్రినేషన్ చాలా ప్రమాదకరమైనది అంటే ఓపెన్నెస్ లేకుండా చేసేస్తుంది చిత్రం ఏంటంటే ఈ పరిస్థితికి లౌకికులు ఎలాగూ ఈ పరిస్థితిలోనే ఉంటారు ఏదో సిద్ధాంతంలో కాలక్షేపం చేస్తూ ఉంటారు కర్మకాండ అంటే కేవలము రిచువలిస్ట్గా పీపుల్ ఉంటారు వాళ్ళు ఏదో సిద్ధాంతంలో పడుకొప్పుకుంటూ ఉంటారు ఉపాసకులు ఎలాగూ అలాగే ఉంటారు వేదాంతం చదువుకునే వాళ్ళు కూడా దీనికి ఎక్సెప్షన్ కాకపోవటం చాలా దురదృష్టకరమైన విషయం వేదాంతం చదువుతూ ఉంటారు వేదాంతానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి లోకాన్ని నమ్మగలుగుతారు వాళ్ళు ఆ ప్రాసెస్లో ఆత్మవంచన కూడా చేసుకుంటారు వాళ్ళు వేదాంతానికి ఏం కట్టుబడి లేరు అసలు నేనేమనుకుంటానంటే ఒక పేపర్ ఒకటి రాద్దామనుకుంటాను వాట్ ఈజ్ నాట్ వేదాంత నేను అసలు అనుకున్నా కూడా గీయబోయి సరిలే ఈ కథ అంతా చెప్పిందే మళ్ళీ వాళ్ళ కిందకి పెట్టామని ఇలా ఒక గీత గీసి నాన్ వేదాంత వేదాంత అని ఒక గీత గీసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా రాసుకుంటూ పోతే వాట్ ఆల్ ఈస్ నాట్ వేదాంత అండ్ వాట్ ఈస్ ది వేదాంతిక్ పొజిషన్ అని అలా రాయాలనుకుంటుంది స్టార్టింగ్ విత్ నెంబర్ వన్ కర్మ దుఃఖము కర్మ ఫలమే సుఖము ఇది ఇది మౌలికమైన పూర్వమీమాంసా సిద్ధాంతం మీకు తెలుసా ఈ సంగతి వాళ్ళు ప్రతి గ్రంథంలోనూ రాసి పెట్టుకున్నారు కుమారుల భట్టు జైమిని శబరస్వామి దే ఆర్ ది టాప్ పీపుల్ ఆఫ్ పూర్వమీమాంస వాళ్ళందరూ ఈ మాటే చెప్పారు కర్మ దుఃఖరూపము ఫలమే సుఖరూపము నెంబర్ వన్ యదాంతం దగ్గరికి వస్తే కర్మలో ఆనందమును దర్శించి వాడు ఫలాశక్తిని విడిచి కర్మలో ఆనందమును దర్శించి వాడే కర్మయోగి వాడే జ్ఞానానికి అర్హుడు అని ఇక్కడ ఉంటుంది కాంట్రాస్ట్ చూసారా మీరు ఉత్తర ధ్రోవం అంత కాంట్రాస్ట్ ఉంటుంది శాస్త్రం అలా ఉంటుంది అయితే సమాజంలో జనులు కాంట్రడిక్షన్స్లో జీవించడానికి అలవాటు పడిపోతారు అసలు ఇది సాధకుని యొక్క లక్షణం ఏమిటంటే ప్రథమ లక్షణం వాడు కాంట్రడిక్షన్లని రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది సాధకుడు కాంట్రడిక్షన్కి అలవాటు పడిపోతారు ఎంత అలవాటు పడిపోతారంటే పుస్తకం వేదాంతం చదువుకునేవాళ్ళు వేదాంతం చదువుకునేవాళ్ళు బోధించేవాళ్ళు కూడా పెద్ద మఠాలు పెట్టేసి వేదాంతం చదివేసుకుని దాని పేరుతోటి మఠాలు పెట్టేసి బోధించేస్తావు పండితులు అలాంటి వాళ్ళు కూడా పుస్తకం తీసి సర్వం కల్విదం బ్రహ్మ అని వాక్యం చెప్పి దాని మీద గంట అన్న పాఠం చెప్పేస్తారు పుస్తకం మూసిన తర్వాత హీ కన్వర్ట్స్ ది ఎంటైర్ సెంటెన్స్ ఇంటూ ఎ డెడ్ లెటర్ దట్సా ఇట్స్ ఎ డెడ్ లెటర్ దానికి ఏమీ వర్త్ లేదు నథింగ్ ఈజ్ బ్రహ్మ హీ బిహేవ్స్ లైక్ దీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ లైక్ దాట్ నథింగ్ ఈజ్ బ్రహ్మ ఏది బ్రహ్మ కాదు అస్పృశ్యతని పాటిస్తారు తెలుసా ది ప్రాక్టీస్ అస్పృశ్యత ఆయన ఆ మహాత్ముడు ఆ పుస్తకం ఇస్తున్నాడు భక్తుడికి ఆ భక్తుడు అప్పటికే అలా వంగిపోతున్నాడు అంత అక్కర్లా దండం పెట్టడం ఒక పద్ధతి పెట్టడం ఆ పద్ధతి దండం పెట్టిన తర్వాత హీ కెన్ స్టాండ్ స్ట్రైట్ దండం పెట్టడం అయిపోయిన సాష్టాంగం చేసేస్తే చేసేయచ్చు తప్పేం కాదు ఆ తర్వాత హీ కెన్ స్టాండ్ స్ట్రైట్ అండ్ కెన్ టాక్ లైక్ అన్ నథింగ్ రాంగ్ అని ఇట్ ఇలా వంగిపోతున్నాడు తర్వాత ఇలా మాట్లాడేస్తున్నాడు కావండి ఈయన పుస్తకమే ఇచ్చారు ఆయనకి ఆ పుస్తకం ఎలా ఇచ్చారంటే ఆయన కండువా ఎలా పెడితే ఆ కండువాలో విసిరారు హీస్ ప్రాక్టీసింగ్ అస్పృశ్యత అన్టచబులిటీ దట్ ఈస్ వాట్ హీస్ డూయింగ్ అన్టచబులిటీని ప్రాక్టీస్ చేస్తున్నారు ఎగెనెస్ట్ హోమ్ ఎగెస్ట్ అడిగోటి అంటే నా అభిప్రాయం వెళ్ళి ఆయన గౌరవించుకోవాలని కాదు my opinion is that it is good give it to his hand ready enough what no hola baug in the same time so the practice intangibility open up one god worshiping practicing not god worshiping can't be on the stage standing with 10 people successful successful worldly that is god so worshiping practice intangibility సర్వం కల్విధం బ్రహ్మపాఠం చెప్పేస్తారు కాంట్రడిక్షన్స్ని హ్యాపీగా రిజాల్వ్ చేసేసుకుని అంటే హ్యాపీగా రికన్సైజ్ నాట్ రిజాల్వ్ రికన్సైజ్ చేసేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అంచేతనే ఏమైపోతుందంటే ఆ లోవర్ లెవెల్ సిద్ధాంతంతో బైండ్ అయిపోతారు తప్పిస్తే ఈ సిద్ధాంత ఈ ఈ వాదాలన్నింటికీ అతీతమైన ఆ పరమతత్వాన్ని ఎన్నడూ చేరుకోలేదు అలాగా సంసారంలోనే ఉండిపోతారు టొచ్చి చాలా చాలా ఆకర్షణీయమైన సంసారం స్పిరిచువాలిటీ అనే సంసారంలో ఉండిపోతాడంత రకంగా అవుతుంది కాబట్టి నిరునద్ది శ్వేన ఆత్మన సర్వతో నిరునద్ధి సో ఈ సిద్ధా ఏ వాదానికైతే వీడు ఇండాక్ట్రినేట్ అయిపోతాడో అది వీటిని కవచంలాగా కవచం వేసేసుకున్నట్టే ఇంకా లోపలికి ఏమీ రానివ్వదు ఆ సిద్ధాంతంలోనే వాడు ఉండిపోతాడంటే ఒక ఫ్రెష్ ఎయిర్ అనేది ఎయిర్ కండిషనర్ లోపల ఉన్నవాడు ఇక ఫ్రెష్ అయ్యే కాదు ఆ ఎయిర్ఏ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది మోస్ట్లీ అలాగే అయిపోతుంది విడిపన తర్వాత దీంట్లో ఇంకో రెండు ఇవన్నీ చాలా క్రిటికల్ ఆస్పెక్ట్స్ మనకి ఇటువంటి విషయాలని పరిశీలన పరిశీలించే సందర్భం అన్ని అన్ని చోట్ల రాదు ఇప్పుడే ఇలాంటి మాంధిక్యం లాంటి కార్యక్ర ఇలాంటి కార్యక్రమం ఒకటి చూసినప్పుడు వస్తుంది తప్పిస్తే ఆ టైంలో దాన్ని శుద్ధంగా పరిశీలిస్తే మంచిదని నేను ట్రై చేస్తాను మనం ఏమనుకుంటాం అంటే మన బుద్ధిలో ఒక భావం ఉంటుంది ఏం భావం దర్శయ్యే ఒపీనియన్ భావము అంటే ఒపీనియన్ అని అర్థం మతము అన్న ఒపీనియన్ అనే అర్థం ఒక ఒపీనియన్ ఉంటుంది ఆ ఒపీనియన్ను అదే సత్యమని మనం భ్రమపడుతూ ఉంటాం భావము వేరు సత్యము వేరు భావము మనస్సు చేత సత్యము మనస్సుకు అంత తేడా ఉందో చూడండి అలా మళ్ళీ గీత గీస్తే మళ్ళీ ఉత్తర ధ్రోహం దక్షిణ ధ్రువంగా పడిపోతుంది కానీ హ్యూమన్ మైండ్ ఎలా ఫంక్షన్ చేస్తుందంటే వాడికి ఉన్న ఒపీనియన్ ఏదో అదే సత్యం అనుకుంటాడు అలా అలా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ న్యూస్ క్యాస్టర్స్ ఉంటారు చూడండి ఇప్పుడు వరుణ్ గాంధీ హి టాక్డ్ సంథింగ్ వాడు మాట్లాడింది తప్పు అని ఒక ఆయన ఉంటాడు ఆ ఆర్గ్యుమెంట్లో kadu ayina man he has a right to speak what he is spoken inkod yes some kind of support he may not support that way inka inka inko rakamga support cheyachu support chese vattu untadi velliddaru velliddaliki madhyalo vidokadu mediator ga undi velu gata maatladistaru then nobody changes their opinion he is fixed to his opinion the other person is fixed to the other opinion aa taruvata inkodati ఆ మాట ఒరిజినల్గా మాట్లాడిన వాడు వచ్చి నేను పొరపాటు చేశానన్నా కూడా వీళ్ళు ఒపీనియన్ మార్చుకోండి అలా ఫిక్స్ అయిపోయి ఉంటారు వాళ్ళ మధ్యని దెబ్బలాట పెట్టేసి వాళ్ళు దెబ్బలాడుకున్న ఈ మీడియేటర్ ఉండి ఇప్పుడు టైం వాళ్ళు దెబ్బలాడుకున్న బాగా రసకందాయంలోకి వచ్చేప్పటికి టైం అయిపోయిందని మానేస్తుంది కాబట్టి చాలా అంటే పీపుల్ టేక్ ఎన్ ఒపీనియన్ ఫర్ ది ట్రూత్ ఒపీనియన్ ట్రూత్ ఎలా అవుతుంది సో ఒపీనియన్ ఈజ్ అన్ ఒపీనియన్ తర్వాత మనిషి సత్యాన్ని గుర్తించాలంటే మనస్సు యొక్క పరిధిలను గుర్తించి దానికి అతీతంగా వీడు దర్శించగలిగే స్థాయికి చేరుకోవాలి యు షుడ్ బి లార్జర్ దాన్ ది థాట్ యు షుడ్ బి లార్జర్ దాన్ ది మైండ్ మీ మైండ్లో ఉన్న భావాల కంటే కూడా మీరు అతీతంగా అంతకంటే విశాలమైనటువంటి ఆత్మనిష్టను మీరు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు సత్యాన్ని తెలుసుకోగలుగుతారు మీ మనస్సులో ఉండే భావమే సత్యము అని మీరు అనుకుంటున్నంత కాలము మీకు సత్యమే తెలియకుండా అయిపోతుంది కాబట్టి ఎవడు ఏది చెప్పినా అదొక ఇంటర్ప్రిటేషన్ అవుతుంది ఒక వ్యూ పాయింట్ అవుతుంది తప్పిస్తే మనం వ్యూ పాయింట్ అవుతుంది ఒక ఒక ఒపీనియన్ అవుతుంది ఆ ఒపీనియన్ వ్యూ పాయింట్ అర్థం ఏంటి అనేక ఆల్టర్నేటివ్స్ ఉండటానికి అవకాశం ఉంది మెనీ ఆల్టర్నేటివ్స్ ఉండే అవకాశం ఉన్నది so this is one among the many alternatives ane vivekaanni manam kaligi undaru aga lae epistunnandi meer aalochinchandi there may be other ways of doing it this is how i feel i i personally feel like this ane honest ga oka opinion mundu petti and you should also be ready to accept there are the possibility of other opinions alternate opinions untai kabatte ఆనెస్ట్గా ఒక డైలాగ్ అనేది ఆనెస్ట్ అబ్జర్వ ఆనెస్ట్గా పరిశీలన అనేది అది చేయాలంటే మనిషి చాలా ఉన్నతమైనటువంటి వివేకం కలవాడై ఉండాలి అటువంటిది చాలా తక్కువగా ఉంటుంది మనిషి యొక్క భావజాలము ఏదైతే ఉంటుందో ఈ సిద్ధాంతాలు ఏ సిద్ధాంతమైనా సరే ఈ వాదములు ఈ యాభై వాదాలు అరవై వాదాలు ఎన్ని వాదాలు మీరు చెప్పినా అవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ థాట్స్ అంటాయి సెట్ అంటారు చూడండి అనేక దీసం బ్యాగులో వేసినట్టుగా అన్నీ రిలేటెడ్ భావజాలం అంతా కూడా ఒక మూట కడితే అదొక వాదం అవుతుంది కాల అయితే సో టైం రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కలిపి ఒక మూట కట్టే ఒకసారి కను తయారు చేస్తే అదొక సెట్ అవుతుంది అదొక వాదం అవుతుంది దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు పది మంది ఉంటే అదొక సిద్ధాంతం కింద లోకంలో చలావణి అవుతుంది అంతేగానే అదే పరమసత్యం కాదు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తెరాజ్ సత్యం అనేది అనంతము అది అఖండము ముక్కలు ముక్కలుగా ఫ్రాగ్మెంటరీగా ఉండడం ఖండితంగా ఉండదు అఖండంగా ఉంటుంది ఇట్ ఇంక్లూడ్స్ ది ఎంటైర్ క్రియేషన్ వితిన్ ఇట్ సెల్ఫ్ అలా ఉంటుంది సత్యం అనేది ఇప్పుడు నిన్న తిరుపతిలో పెద్ద దెబ్బలాట ఏంటంటే ఆ దెబ్బలాట గోవిందరాజస్వామికి అది టీవీలో వచ్చేసింది వాళ్ళు ఒక వాళ్ళు వాళ్ళు దెబ్బలాడుకోవడం కూడా చూపించారు గోవిందరాజస్వామికి ఊరేగింపుకి ముందు ఏదో ఒక చిన్న రిచువల్ ఆ ప్రోక్షణం ప్రోక్షణం ఇస్ టూ బిగ్ థింగ్స్ సంథింగ్ సిమిలర్ టు దాట్ ఏదో పసుపు వస్త్రం కట్టడమో కట్టకపోవడమో సంథింగ్ లైక్ దాట్ ఇది కట్టాలా అక్కర్లేదా అక్కడ విద్వాంసులు ఉన్నారు విద్వాంసులు అనే మాటకి ఏమిటి అర్థం సంథింగ్ దట్ నాకు ఆశ్చర్యం నా ఏమిటి అర్థం అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమిటి విద్వత్ అయి ఉన్నావు ఎనివే అంటే సంస్కృతం ఏదో కొట్టు గొప్ప ఆగమ గ్రంథాలు చదువుకుంటారు ఈ దేవుడిని ఊరేగింపు తీసుకునే ముందు ఈ పసుపు పట్ట కట్టాలనో కట్టకూడదనో కట్టచ్చనో ఏదో చెప్పి వాక్యాలు ఇవ్వ ఉంటాయి ఇప్పుడు అక్కడే రెండు రకాల విద్వాంసులు ఉన్నారు ఒకళ్ళు వేదంలో అలా చెప్పలేదు అంటాడు వేదంలో ఇవేముండవు వీడి న్యూస్ కేస్తేం తెలుసు గ్రూప్ దట్ ఫాలోస్ వేద అంటాడు వేదంలో ఊరే ఇంపుకు ముందు పసుపు వస్త్రం అలాంటివి ఏమి ఉండవే బా ఏమప్పా ఇది నాకు ఆశ్చర్యం నెంబర్ వన్ ఇంకా అదర్ పార్టీ ఎవళ్ళు అంటే ద్రావిడ ప్రబంధాన్ని ఫాలో అవుతారు వాళ్ళు ద్రావిడ ప్రబంధంలో ఉందంటాడు ఉందని ఏదో చెప్తాడు అది మనకు అర్థం కాదు ఎందుకంటే తమిళల్లో ఉంటుంది తమిళం వాళ్ళకి అర్థమైతే సంతోషం ఎందుకంటే అది ఎలాంటి తమిళల్లో ఉందో ఏం తమిళల్లో ఉందో గ్రంథం ఇప్పుడు నాన్నయ్య గారి పద్యాలు అర్థం కాని వాళ్ళు తెలుగు వాళ్ళకే అర్థం కావు వీళ్ళిద్దరికీ మధ్యన దెబ్బలాట దాని మీద న్యూస్ కేస్తారేమో వాళ్ళకి మధ్యన మీడియేటర్ ఎలాగో దాన్ని సెటిల్ చేయడం హౌజ్ గురించి సెటిల్ చేయటం అయితే పోన్లేవా It may be done this way or that way, karma loo vikalpa all the time. Alternate ways of doing it, anu yamadu uptukodu. This is the only way. And they can alternate ways of doing it, uptukodu uptukodu uptukodu. Yeah, that's what happened. Then we the newscast and all concluded that Thirumura Thirumura Devastana, the Endowment Department, they said, they said, what are you talking about? Anu yamadu, concluded. అలా ఎందుకు కంక్లూడ్ చేస్తారంటే ఈ ఛానల్ యాంటీ గవర్నమెంట్ ఛానల్ అది అందుకోసం అలా ఉంటుంది సో అల్టిమేట్గా ఇది ఎక్కడ తేలిందో చూడండి ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి తేలింది కాబట్టి సత్యాన్ని అలా అలా కుదించేసి కుదించేసి అలా ఉండదు సత్యం సో చాలా పెద్ద మనసు ఉంటే ఆ సత్యాన్ని తెలుసుకోవడం కష్టం ఈ విధంగా ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అంటారు అంటే ఖండితముగా చేసేసి ముక్కలు ముక్కలుగా చేసి సత్యాన్ని దర్శించేటువంటి ప్రయత్నం దానివల్ల కాన్సెప్ట్యువల్ బిట్స్ అండ్ పీసెస్ అని ఆ కాన్సెప్ట్యువల్గా మొక్కలు మొక్కల కింద ఖండితంగా చేసేటువంటిది ఎన్నడూ సత్యము కాదు అయితే మైండ్ థింకింగ్ ఫ్యాకల్టీ ఇది అవసరమా కాదంట అవసరం థింకింగ్ ఫ్యాకల్టీ ఇస్ అవసరం ఇట్స్ ఏ టూల్ కానీ అదొక పరి పరిముట్టు లాంటిది సూక్ష్మమైనది ఒక పరికరం దాని ద్వారానే మనం లోకాన్ని తెలుసుకుంటాం అనేక విషయాల్ని గ్నైజ్ చేస్తాం ఒక థింకింగ్ ఫ్యాకల్టీ ప్రతివాడికి ఉండాలి మనం పాఠం చదవాలంటే కూడా ఉండాలి కదా ఇట్స్ ఎ యూస్ఫుల్ టూల్ అయితే మీకు సత్యం తెలియాలంటే మటుకు దానికి ఉన్నటువంటి హద్దులు పరిమితులను మీరు తెలుసుకుని ఉండాలి ఈ మనస్సు ఒక చక్కని పరికరము అయినా కూడా దీనికి హద్దులు ఉన్నాయి అని మీకు తెలుసుండాలి అలా మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసినా మీరు మనస్సుతోటి ఐడెంటిఫై కాకపోతేనే తెలుస్తుంది అలాగే ఒక సిద్ధాంతం ఒక ఒపీనియన్ ఉందనుకోండి మంచిది ఇట్ హ్యాజ్ సమ్ గ్లోరీ సమ్ వాల్యూ ఆల్సో కుడ్ బి దేర్ కానీ దానికి పరిమితులు ఉన్నాయి దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ దట్ కెనాట్ బి ది హయ్యెస్ట్ ట్రూత్ అని వీడికి తెలియాలి అంటే ఆ ఓపెన్నెస్ వీడికి ఉండాలి అలా ఉండాలి అంతేగాని అడ్డగోలుగా ఓపెన్నెస్ లేకుండా క్లోజ్ చేసేసుకుని ఉండటం అన్నది చాలా దురదృష్టకరమైన విషయం అలా ఉండకూడదు చాలా ఓపెన్ మైండెడ్గా ఉండాలి మిస్ అన్న చెప్పిండే వేదం అన్నట్టుగా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఒక ఒక మతభావాలు ఒక పూజా విధానం మనం ఫాలో అవుతాం మతం అంటే ఏమిటండి అదేవుడిని ఆరాధించేటువంటి పద్ధతులు అదేవిడిక పేరు పెట్టే ఆరాధించే పద్ధతికే మతం అనే అందరూ ఒకే పద్ధతిలో ఎందుకు ఆరాధించాలి అలాంటిది ఏముంది ఎవరు వాడు ఆరాధిస్తాడు వీళ్ళందరి తాత ఒకడు ఉంటాడు వాడు అలా ఆరాధించనే ఆరాధించాడు ఇంకొకడు ఉంటాడు వాడు నేనే దేవుణ్ణి అంటాడు అహం బ్రహ్మాస్మి అంటాడు కాబట్టి అన్ని వికల్పాలు ఉంటాయి ఆరాధించే పద్ధతి ఉంటుండడు ఆరాధించే పద్ధతే మంచిది అదే కరెక్టు అదే దట్ ఈస్ రాంగ్ ఆ అన్నది చాలా తప్పదు అలా ఉండకూడదు సో కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మన మనస్సుని సూక్ష్మంగా పరిశీలించడం అభ్యాసం చేయాలి ఇన్నే సమాధానము అనే వాల్యూ మన మనస్సునే మనం పరిశీలించాలి ఈ మనస్సులో ఉండే భావజాలాన్ని మనం ఒక ఇండాక్ట్రినేటెడ్గా కాకుండా ఓపెన్నెస్ తోటి మనం పరిశీలించగలుగుతున్నామా లేకపోతే ఏదైనా ఒక భావజాలానికి మనం కట్టుబడిపోయి ఉన్నామా అనేటువంటి ఆ ఓపెన్నెస్ ప్రతివాడికి ఉండాలి సాధకుడికి ఉండాలి అది లేకుండగా మా మేము ఇలా చదువుకున్నామండి మాకు చిన్నప్పటి నుంచి ఇలా చెప్పారండి మా తాతగారు ఇలా చెప్పారండి మా గురువుగారు ఇలా చెప్పారండి ఆయన అంత పండితులు అండి ఇంత పండితులు కాబట్టి ఇదే సత్యండి ఇలా మొదలు అది చాలా నేరు అయిపోతుంది అలా ఉండకూడదు అందరూ విద్వాంసులే దాంట్లో ఏం సందేహం లేదు ఒక్క ఒక్కో పండితులే కానీ ఇప్పుడు పానీనే ఉన్నారనుకోండి అంతటి గొప్ప ఫైలాలజిస్ట్ ఇంతవరకు పుట్టలేదు ఈ పైన కానీ ఆత్మనిష్ట దగ్గరికి వచ్చేవాడికి పానీని పక్కన పెట్టాల్సి వస్తుంది లింగమే తత్వం అంటే ఎక్కడ ఒప్పుకుంటారు అనే ఇంతటి ఇంత ఇంతటి ప్రాణిని కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది లైంగం తత్వం అంటే ఎక్కడ హౌఆర్ యు గోయింగ్ టు యాక్సెప్ట్ దాట్ అయితే స్ఫోట తత్వం ఉంటాడు హౌ ఆర్ యు గోయింగ్ టు యాక్సెప్ట్ ఎంత పండితుడైతే మాత్రం కాబట్టి ఓపెన్నెస్ ఆఫ్ థాట్ చాలా అవసరం మంచి తస్మిన్ గ్రహ త్రహ తగ్భినివేశాని మీద గ్రహం గ్రహం అంటే పట్టుకోవడం దెయ్యం పట్టుకుందన్నట్టుగానే పట్టుకోవడం అది వీడిని పట్టుకుంటుందో దెయ్యం పట్టుకున్నట్టుగా అంటే ఏమిటి తత్రైవ నిష్ఠా మాపాద్య నేను టీకాకారుణ్ణి చూస్తున్నాను దాని ఎందే కలిగిస్తుంది ఆ నిష్ఠని కలిగించి ఇంకా అది తప్ప మిగతాదంతా కూడా ఎందుకు పనికిరాందనే ఒక ఫీలింగ్ని వీడికి కలిగిస్తుంది తత అన్యత్ర ప్రవృత్తి ఉపాసకస్య నివారయతి ఇ సో మరో ఇది ఎలా ఉంటుందంటే వీడికి దేవుణ్ణి ఆరాధించాలి ఆరాధిస్తే ఒక ఫలం వీడికి ఏ దేవుణ్ణి ఆరాధించాలి అని వాడికి ఛాయిస్తుంటాడు వాడికి మల్టిపుల్ గాడ్స్ అని ఆరాధించే పద్ధతులు ఎప్పుడైతే ఉన్నాయో ఇగో ఈ దేవుణ్ణి ఆరాధిస్తే ఫలం ఎక్కువ అంటాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పుడు మీ ఊళ్ళో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వాట్ ఈస్ ది డిఫరెన్స్ వాట్ డిఫరెన్స్ ఐ రియల్లీ ఫెయిల్ టు అంటర్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ వెరీ డిఫరెన్స్ మహాత్ముల యొక్క బోధనని మీరు అర్థం చేసుకోగలిగితే శాస్త్రం చెప్పిన తత్వాన్ని తెలుసుకోగలిగితే వెరీ నూ ఆల్ ది త్రీ ఇయర్స్ మరైతే తిరుపతి వెళ్ళాం ఎందుకంటే నేషనల్ ఇంటిగ్రేషన్ మంచిది తర్వాత ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు తర్వాత కామ్రేడరీ సమాజ ఉత్సవంలో పది మంది మన సోదరులతో కలిసిమెలిసి ఉండొచ్చు తర్వాత సమ్ టూరిజం ప్రమో ఎకానమీ వీల్స్ ఆఫ్ ఎకానమీ విల్ పీర్ యాక్సెప్ట్ చేసి వెంకటేశ్వర స్వామి మటుకు నా హృదయంలోనే ఉన్నాడు కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకుంటే వాడు తన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు కూర్చున్నా ఊళ్ళో వెంకటేశ్వర దేవాలయంలో కూర్చున్నా తిరుపతి వెళ్ళి అక్కడ కూర్చున్నా ఒకటే హీ మే యాజ్ వెల్ గో దేర్ నథింగ్ రాంగ్ కానీ మనం ఏమనుకుంటాం తర్వాత ఇప్పుడు నేనంటే ఏదో తెగించున్నా కాబట్టి ఇలా చెప్పేశాను కానీ మరొకటి చెప్పడానికి భయపడతాడు ఎందుకు భయపడతాడు ఆ వెంకటేశ్వర స్వామి ఏం కొంప ఉంచుతాడో అని భయపడతారు ముందు వీళ్ళ మాట ఎలా ఉన్నాయి వీళ్ళు వీళ్ళు ఏదో చేసేస్తారో చేయరో వీళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో ఆ విషయం లక్ష పెట్టండి వీళ్ళని కాదని మీరు నిలబడి మాట్లాడేస్తారు కానీ వెంకటేశ్వర స్వామి దండ పట్టుకుని వస్తాడని భయం ఉంటుందా ఉండదా అందులో ఆయన ఏమో హీఈ్ నోన్ టు బి వెరీ టేకెన్ టు బి నాట్ నోన్ టేకెన్ టు బి వెంజ్ అండ్ ఆల్ దాట్ కాబట్టి ఆ విధంగా ఆ గ్రహ అభినవేశ ఆ భావం పట్టేస్తుంది అది వదలదు దాంట్లో భయం కూడా ఒక ఎలిమెంట్గా ఎంటర్ అయి ఉంటుంది ఆ గ్రహంలో ఒక ఎలిమెంట్గా ఎంటర్ అవుతుంది ఆ అభినివేశము అలా ఉంటుంది ఇదమేవ తత్వం ఇదే సత్యము వాడికి ఒపీనియనే సత్యము అని వాడు అనుకుంటాడు సతం గ్రహీతారం ఉపైతి తమభావం నెగచ్చతి ఆ సిద్ధాంతము ఆ భావము ఆ గ్రహీతను అంటే ఆ పట్టుకునే వాడిని వెళ్ళి కౌగులించేసుకుంటుంది కౌగులించేసుకుని వాడితోటి ఆత్మభావాన్ని పొందేస్తుంది వాడే ఆ సిద్ధాంతము ఆ సిద్ధాంతమే అది అనే లెవెల్కి వెళ్ళిపోతుంది సో ఆ రకంగా ఈ సిద్ధాంతాలన్నీ కూడా జనాలని బంధిస్తూ ఉంటాయి వాస్తవంలో తత్వము వీటన్నిటికీ ప్రత్యేకంగా ఆత్మరూపంగా ఉంటుంది చాలా గొప్ప విషయము జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయము అయితే ఈ విషయాన్ని పరిశీలించేపుడు మనము ఒక రకమైన ద్వేషభావంతో లేకపోతే ఇతరులను మనం నిందించాలనే ఉద్దేశంతో పరిశీలించకూడదు అందరూ ఆత్మరూపులే అంతా ఈశ్వరుని యొక్క లీల అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ మిథ్యా కేవలము ఆత్మతత్వాన్ని తెలుసుకునే ఒక జిజ్ఞాస దృష్టికోణంతో మాత్రమే పరిశీలించడం అనేది ఉంటుంది తర్వాత దృష్టాంతాలు చెప్పేప్పుడు సమకాలీన సమాజంలో దృష్టాంతాలు చెప్పుకోవాలి కానీ శంకరాచార్య వెళ్తుంటే ఆయన ఎవడో అడ్డుగా వచ్చాడు ఆయన అయినా వాదం జరిగింది ఆయన ఇలా అన్నాడు ఆయన ఇలాంటి కథలు వాటి వల్ల ఏమీ ప్రయోజనమే ఉండదు ఎందుకంటే అవి దే ఆర్ మేదర్ హిస్టారిక్ నాట్ ఆఫ్ ఎనీ వాల్యూ ఈ కథల వల్ల తేలిదేమీ ఉండదు కాబట్టి స్టోరీ బేస్డ్ స్టోరీలో సందేశం ఉంటే తీసుకోవచ్చు కానీ ఇంకా శంకరాచార్యులు ఇలా అన్నాడు ఆయన ఇలా అన్నాడు ఆయన రాసిన పుస్తకాలను ఏమో వ్యాసుకొచ్చి పరిశీలించేసి అంతా సత్యం అని చెప్పేసి వెళ్ళిపోయాడని మన శంకర విజయంలో రాసిపెట్టుకుంటే ప్రామాణుక విజయంలోనూ వ్యాసుడు వచ్చి అంతా పరిశీలించి ఆ శంకరుడు చేసిన అంత నాన్ సెన్స్ ఉందా నువ్వే సరిచేసావు నువ్వు నీ వల్లే నిలబడిందని వాళ్ళు రాసిపెట్టుకున్నారు ఇప్పుడు ఏం చేస్తారు కాబట్టి ఈ ఈ గ్రంథాలని పట్టుకుని తద్వారా ఏదో సత్యం సెటిల్ అవుతుందనుకోవడం మన గ్రూప్ మన గ్రూప్ మనది మనం గ్రూప్ ఉండాలి మనం అలాంటి గ్రూప్ మెంటాలిటీకి ఉపయోగపడుతుంది తత్వాన్ని తెలుసుకుందుకు ఉపయోగపడదు కాబట్టి ఇది ఆ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సినటువంటి విషయం తర్వాత ఏతైరేషో పృథగ్ భావ పృథగేతిం యో వేద తేనా కల్పయేత్సో విశంకి అంటే ఈ ఆత్మ ఏష ఆత్మ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నాము ఈ ఆత్మ ఏమవుతుందంటే ఈ సిద్ధాంతాలన్నింటి వల్ల మొక్కలు మొక్కలు అయిపోయినట్టుగా కనపడుతుంది ఆత్మ ఒకే ఆత్మ మీ ఆత్మన్నా నా ఆత్మన్నా ఒకే ఆత్మ మరి అయితే దేవుడు మరి మీ దేవుడు మాట నా దేవుడి మాట ఆ ఆత్మే మీ దేవుడు ఆ ఆత్మే నా దేవుడు నేను ఉన్నాను రాముణ్ణి పూజిస్తున్నాను మీరున్నారు శివుణ్ణి పూజిస్తున్నాను కృష్ణుని అందామనుకుని పోలే కాంట్రాస్ట్ బాగుంటుందని శివుడు అన్నా మీరు శివుణ్ణి పూజిస్తున్నారు నేను రాముణ్ణి పూజిస్తున్నా ఓకే ఇప్పుడు ఎన్ని ఎన్ని అయ్యాయి నేను నువ్వు రాముడు కృష్ణుడు నాలుగయ్యా లేవంటే నాలుగు ఉన్నాయా రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా ఒకటి ఉందా అంటే ఒక్కటే ఉంది ఒక్కటే ఉంటే అయ్యా రెండు దేవుళ్ళు కదా అంటే రెండు దేవుళ్ళు కాదయా ఒక్కే దేవుడయ్యా సో యేషి పృథక్ అపృ భా పృథగేవేతి లక్షిత అపృథక్ ఆత్మ వేరుకాని దేవుడు ఆత్మ అంటే దేవుడు అని అర్థం చెప్పండి వేరు కాదా ఆయన అపృథక్ పృథక్ అంటే వేరు వేరుగా వేరు కాదు ఆయన ఆ దేవుడు వేరేమీ కాదు కానీ పృథగేవేతి లక్షిత వేరే భిన్నమే నిశ్చయంగా భిన్నమే అని వీళ్ళ చేత తెలియబడుతున్నాడు ఎందుకు ఇలా అవుతోంది అరే దేవుడు ఒక్కడే కదా ఇంత బేసిక్ ట్రూత్ కూడా సమాజంలో ఎందుకు మనం తెలియ జనులు తెలుసుకోలేకపోతున్నారు దేవుడు ఒక్కడే కదండి ఇంతమంది దేవుళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి సో అసలు ఉన్న మనుషులకే ఇబ్బందులు జనసంఖ్య ఎక్కువ బాధపడుతూ ఉంటే ఇంతమంది దేవుళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ప్రతి గ్రూప్ ఒక్కొక్క దేవుడు అంటే ఈ దేవుళ్ళ సంఖ్య పెరిగిపోయి మతిపోతుంది కూడా కాబట్టి దేవుడు ఒక్కడే ఇన్ని భేదమేమీ లేదు దేవుళ్ళు అయినా మరి ఎందుకని రెండు దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు నేను రాముడు అంటున్నాను ఆయన శివుడు అంటున్నాడు ఈ రెండు దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే భావై కల్పిత రాముడే తత్వము రాముడే దేవుడని ఒక సిద్ధాంతం నేపట్టుకున్నాను శివుడే దేవుడని ఇంకో సిద్ధాంతం ఆయన పట్టుకున్నాను దాంతో ఈ భా ఈ సిద్ధాంతములు ఎంచేసేయంటే సిద్ధాంతం అంటే ఏమిటి భావజాలమే సిద్ధాంతం ఏ సెట్ ఆఫ్ ఒపీనియన్స్ తప్ప ఇంకేం లేదు సో నా ఒక సెట్ ఆఫ్ ఒపీనియన్స్ నా దేవుడని సెపరేట్ చేసింది ఇంకో సెట్ ఆఫ్ ఒపీనియన్స్ మరో దేవుడని సెపరేట్ చేసింది ఇప్పుడు ఒకే దేవుడు రెండు దేవుళ్ళు పొందండి ఒకే దేవుడు రెండు దేవుళ్ళు అయింది నేను పూజించే భక్తుంది కదా నేను వేరుగా ఉన్నాను కదా దేవుడి కంటే అదే పొరపాటును అని చూస్తుంది పొరపాటు ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడుతా సినిమాకి వెళ్ళారు సినిమాకి దేనికి వెళ్ళారు ఆనందం కోసం వెళ్ళారు ఆనందం కోసమే కదండి డబ్బులు ఇచ్చి హింసపడి వెళ్ళి దేనికోసం ఆనందం కోసం వెళ్ళారు తప్పేం లేదు కదా అయితే మీరు ఈ ఆనందం మీకంటే భిన్నంగా ఉండబట్టే మీరు దాన్ని డబ్బులు ఇచ్చి సంపాదించాల్సి వచ్చింది కానీ వాస్తవం ఏమిటండి మీరు మీకంటే భిన్నంగా ఉందనుకుని మీరు సంపాదించే ప్రయత్నం చేస్తున్న ఆనందము నిజంగా మీకంటే భిన్నంగా ఉందా మీరు అనుభవించినప్పుడైనా అది మీకంటే భిన్నంగా ఉన్నట్టు అనుభవించారా లేకపోతే మీ స్వరూపంలో భాగంగా అనుభవించారా ఇంత విడ్డూరం ఇదే కానీ మరొకట్లేదు తను ఆనంద స్వరూపుడు ఉండి తనకంటే భిన్నంగా ఆనందం ఉందని భ్రమపడి ఆనందం కోసం పరుగులు తీస్తూ ఉంటాడు మనుషులు వీడు దేనికోసం పరిగెత్తుతున్నాడో అది తనే అయి దేవుడు కూడా అంత దేవుడు అంటే ఏదనుకుంటున్నారు మీరు ఒక ఆయన ఓ భార్యని నలుగురు పిల్లల్ని పెట్టుకుని ఎక్కడో చోట కాపురం చేస్తూ ఉంటాడు అలా ఉంటాడు అనుకుంటున్నారా దేవుడు దేవుడు అంటే ఆయన ఆనందో బ్రహ్మేతి యజానాత్ ఆనందస్వరూపుడు అంతకు ముందు అన్నం బ్రహ్మేటి ప్రాణం ప్రాణో బ్రహ్మేటి అయిన తర్వాత అన్యోంతర ఆత్మా అంటూ మళ్ళీ ఇంకొకటి ఉంది ఈ ఆనందం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకేం లేదు ఆనందో బ్రహ్మే దివ్య జానాత్ ఇక్కడ స్వరం అది సరిగ్గా చెప్పరు స్వరం సమస్య ఏంటి పండితులు అన్నవాళ్ళు కూడా పుల్లస్వరాలు చెప్తూ ఉంటారు ఆనందాధ్యేల్ విమాని భూతాన్ని జాయంతే ఆనందే నా జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి ఇంకా ఇంకా మళ్ళీ ఇంతకు ముందులాగే ఉండదు ఇంకా ఇక్కడ అయిపోయింది విద్య పూర్తి అయిపోయింది శైషా భాగవి వారుణీ విద్య పరమేవ్యో మంత్రతిష్ఠిత అయిపోయింది విద్య ఆనందం అండి బ్రహ్మ ఇప్పుడు మీరు చెప్పండి ఆనందం ఎక్కడుందండి మీలో ఉందా మీకు బయట ఉందా చెప్పండి ఆనందం ఒక ప్రశ్న రెండో ప్రశ్న మీరు అయి ఉందా మీకంటే భిన్నంగా ఉందా మీలో కూడా కాబట్టి మీలో ఉన్నాడు దేవుడు స్టెప్ వన్ మీరై ఉన్నాడు దేవుడు స్టెప్ టూ ఇప్పుడు ఏమైంది ఇద్దరు భక్తులు ఇద్దరు దేవుళ్ళు కలిపి అంతా కలిపి సత్యం ఏమిటైంది ఒక్కటై ఒక్క సత్యము ఇద్దరు భక్తుల కింద ఇద్దరు దేవుళ్ళ కింద నా ఊళ్ళ కింద కనపడుతుంది ఒక్క సత్యం అపృథక్ పృథగేవేతి లక్షిత ఎక్కడి నుంచి ఈ సమస్య అంటే భావై ఏతై భావై ఈ సిద్ధాంతాల కారణంగా అపృథక్ పృథగేవేతి లక్షిత అపృథక్ అది వేరు కానే కాదు కానీ పృథక్కా అన్నట్లుగా అది గ్రహింపబడుతూ ఉంటుంది సో కారణం ఏంటంటే ఎవడైతే హృదయంలో దేవుణ్ణి కలిగి ఉన్నాడో వాడికి మాత్రమే దేవుడు బయట కూడా ఉన్నాడు ఏమన్నా మీరు దేవుడు తిరుపతిలో కదయా నీ హృదయంలో ఉన్నాడాయా కాశీలో కాదయా నీ హృదయంలో ఉన్నాడయ్యా కాశీ అంటే నీ హృదయమే అని చెప్పి మీరు ఎవరినైనా మెప్పించండి చూస్తాను నేను మెప్పించండి నేను ముప్పై నుంచి చేస్తున్నాను ఈ పని మెప్పించలేకపోయినా ఇవ్వండి మీరు మెప్పించండి చూస్తాను